కీర్తన మూడు వందల నలభై ఒకటి మాయలో మోహమున మరచితి విదేహరి వే ఇంటికి వింటే వివేకమా అంతటికి నడయడు అఖిల జీవులలోన అంతర్యామి శ్రీహరియట ఇంతటిలో నీకు హితబంధువులు వేరి ఇంతవారెవ్వరూ నీకు వివేకమా అరయ నక్షరవాచి ఎతడట ఇలలోన పరమ మంత్రాలిపో పలుకులెల్లా నిరతపు నుతియేది నిందయేది ఇందులోనా గాక వివేకమా మొదలనూ నడుమను ముగిసిన అర్థములందు ఎదుటను శ్రీవేంకటేశుడట ఇది అది అననేలా ఇచ్ఛాద్వేషమేలా వెదకుము తమబుద్ది వివేకమా